ఐశ్వర్ధ ప్రేమల దేవా కృపల తండ్రి దేవా యేశూప్రభ నీకు వెళ్ళి కలిగిన బంధనాలు కృతజ్ఞతలు ఐషుధర మంత్రుల నీకు బంధనాలు దేవా ప్రభా మాంద్రూప నీ యొక్క కృపలో బడ్ల పరుచుకున్న ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా దేవాసోప్రభ మరి మాలో ఉన్న ప్రతి హే మనికి ఇలా ప్రభా కద్ది కొట్టివేసి తీసుకోమని దేవాయసీప్రభ నీ చిత్తాంతరం మర్చికునేలాగా సాయపడమని ప్రార్థం ప్రభా దేవాభ మరి ఎవరి మంది అందరూ వచ్చేలాగా సాయం చేయమని ప్రార్థం ప్రభా మరి మాతో ప్రభా మీరు మాట్లాడండి మీ ప్రజెన్స్ మా మధ్యలో జరగాల దేవ రాని బిడ్డలు ప్రభా వారిని అందరినీ మీరు కాలం వేసుకోలేకరండి దేవాయసీప్రభ రాలని పరిస్థితులు ఉన్న వారిని యొక్క జ్ఞాపకం చేసుకుని తండ్రి దేవాయసీప్రభ మరి పాటల ద్వారా మీరు మహిమ పొందే తండ్రి అదే రీతి ప్రభా వాక్యం చేత ప్రభ మీరు మాతో మాట్లాడండి ప్రభా మరి మీద మాకు తోడైంది ప్రభా నీ యొక్క పరిశుధాత్మ్యత నడిపించుకు దయచేయమని ఎచ్ కృష్ణ నామంలో ప్రార్థిస్తుంది తండ్రి వల్ల పడదేవి వరింప ఎల్నూ నీవే నాకెళ్ళ వల్ల పడదేవి వరింప ఎల్లలందు కష్టకాలమందు వల్ల గుండె సూస్త విమోచ కూడా క్ష కువ దరక్షణా నీవే విమోచకు విమోచనా నివే రక్షకు రక్షణ నీవే ఎల్ల వేళలందో కష్టకాలం వల్ల ఉండూస్తుంట ఎల్ే నాకెల్ల వలపడదే వరింప దృష్టి కట్టవో సహాయోనివే ఇష్టుడలి త్రిక్వమునివే దృష్టి కట్టవో సహాయనివే ఇష్టుడలి త్రిక్వమునివే ఎలా కష్టకాలమందు valagunda yesu satikam yellonu ive nagelladala valapada divivirin ka gyanamunive napanamunive dhyanamunive nadanamunive gyanamunive napanamunive dhy nive na gana mo nive ella velalandu kashta kalamandu vallagundhayisu stutintham ellunu nive na kelladala valapadadeevi varinpa jyotiyu nive na neetiyu nive aadiyu nive na ో నీవే జ్యోతియో నీవేనావే హో నీవేనామో నీవే ఎల్లలందు కష్టకాలమందు వల్ల సో తింటున్నా బలపడదే వివరింప జీవము నీవే నా దేవుడనివే పౌలు నివే కాపరి నీవే నా దేవుడ నీవే పవను నీవేనా కాపరి నీవే ఎల్లవేలందు కష్టకాలమందు అవొంద ఎల్నూ నీవే నాకెల్లెల వల్ల పడదే వివరింప కాంతూ నీవేనా శాంతూ నీవే సంతసం నీవేలా కంతయూ నీవే కాంతూ నీవేనా శాంతూ నీవే సంతసం నీవేనా కంతయో నీవే ఎల్లందు కష్టకాలం వల్ల ఉండే సూస్తూ తింటు ఎల్వేనాడెలా వల్ల పడదే వరింబ ఎల్వేనాడెలా వల్ల పడదేవరింబ ప్రేస ప్రజల సిస్టర్ థ్యాంక్ యూ అర్పిన్ తుస్తులువలో నా చూపిన నీ ప్రేమా కై మారణ ముందీ సమాధి నుండి మారలవి మారణ ముందీ సమాధి నుండి రల లేచితి అర్పింతు స్స్తుతుల్ నీ సిలువలోనా చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరల లేచివి మరణముంది సమాధి నుండి మారల లేచి తాలాను ముండ్లా కిరీటముగుంది కాల చేతులు గృచీ తాలాను ముండ్లా కిరీటముగుంది కాల చేతులు గృచీ బలి అయితీవి గొర్రె పిల్లవా నా కోరకే ప్రభువా బాలే అయితే వి గొర్రె పిల్లవాలే నా కోరకే ప్రభువా అర్పింతు స్థూతుల్ నీసిలు వాలో నా చూపిన నీ ప్రేమాక మారణముంది సామాధి నుండి ారల చివి మారణముంది సామాధి నుండి మారలెచీతి నీ చింత వలన నాకు శాంతి కలిగి నీ సిలువ వలన కిరీటం నీ చింత వలన నాకు శాంతి కలిగి నీ సిలువా వల నా కిరీటం నీ మారాణమే నా జీవమాయి నీ ప్రేమ గోపాదింతో నీ మారాణమే నా జీవమాయి నీ ప్రేమ గోపాదింతో అర్పింతు స్థూతుల్ నీ సిలువాలో చూపినీ ప్రేమాకై మారణముంది సామాధి నుండి మారలెచీతి మారణముంది సామాధి నుండి మారలెచీతి నేను చూచేడి మహిమా స్వర్గము వలన కలుగదు నేను చూచేడి మహిమా స్వర్గము నా వలన కలుగదు ఆనంద బాష్పాలతో నిస్తూతి నా కోరకి ఆనంద బాష్పములతో నిస్తూ తింటు ఈదనము నా కోరకే అర్పింతుస్తు తుల్ మీ సిలువాలో నా చూపిన నీ ప్రేమాకై మారణ సామాధి నుండి మారలె చీతివి మారణముంది సామాధి నుండి మారలె చీతివి సిలు వాలో తొలగే నా నీచ పాపము నేద్వేషింతు నన్నీయున్ నీసిలు వాలో తొలగే నా నీచ పాపము నేద్వేషింతు నన్నీయున్ నీ సింహాసనము నాలో నయూ ఎన్నో నేస్తూ నీసింహాసనము నాలో నయంచోము నిన్ను నే స్థూతింతును అర్పింతు స్థూతుల్ నీ సిలువాలో నా చూపి నా నీ ప్రేమాకై మారనా సామాధి నుండి మారలనే మారణాముంది సాధి ను మరలా నేత వానా ప్రేమా కీ మారణాము సాధి ను మారల నేచి ప్రార్థిస్తాం బ్రదర్ పరశుద్ధ్ర బు తండ్రి వదనాలైనా ఏసు ప్రభు మీకే కృతజ్ఞతలు తలుస్థలు అర్పించుకుంటున్నాం నైనా మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధార మమ్మల్ని అందరినీ రక్షించుకునేదే కాక ప్రభు నీతిమంతులుగా మార్చుకున్నారు ప్రభు సంపూర్ణంగా తెరమాలి మీతో సమాధాన పరచుకున్నారు తండ్రితో సమాధాన పరిచినారు దాన్ని బట్టి మీకు వదరాలనైనా మరి విశేషంగా మీకు కృపవరం అనుగరించినారు పరిశుధిషేకం ద్వారా అదే రీతి ప్రభావ ఆత్మ ఫలాలు అనుగరించినారు ఆత్మ వరాలను అనుగ్రహరించినారు మీ మహిమార్దంలో పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం నైనా వాటిని మేము వ్యర్థపరచకుండా ప్రభావా ఇచ్చిన ప్రతి తలాంతిని మేము కదిలించుకోవాలా దానికి తగిన పరిశుధ అగ్ని మాకు అనుగ్రించమని ప్రార్థిస్తున్నాం వాటిని కదిలించాలా మీ మహిమార్దంగా వాటిని వాడాల ప్రభావ ఆ సంఘక్షేమాభివృద్ధి గురించి మీరు అవన్నీ మాకు అనుకరించినారు కాబట్టి వాటిని మేము వాడాలా ప్రవ్వా ఫేస్ చేసుకోదు ప్రవ్వా ఇచ్చిన ప్రతి వరం తండ్రి అది భాషల వరమే కాని తండ్రి భాషలు అర్థం చెప్పే వరమే కాని ప్రవచన వరమే కాని స్వస్థత వరమే కానీ ఏ వారమైనా కాని ప్రవ్వ వాటిని మేము బహు విశేషంగా కదిలించుకోవాలా మా జీవితాలలో వాటిని తను ఆ నిర్లక్ష్యం చేయొద్దు ప్రవ్వా లక్ష్యం చేయకుండా మేము జాగ్రత్తగా వాడుకునేలాగానే నడిపించామని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమయంలోనైనా ఏ రీతిగా ప్రభావ అంచలంచలుగా మీ నెక్స్ట్ లెవెల్ ర్యాంక్స్కి మేము పోవాలా అతను మాట్లాడమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభా ప్రార్థనా జీవితంలో ప్రభా మేము అనేక సార్లు ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలు ఏమైపోతున్నాయి అని అనుమానం కలుగుతూ ఉంటుండగా మీరే బలపరుస్తు నడిపిస్తున్నారు మీరు ప్రతి దశల మూల ఎత్తుక్కొని నడిపిస్తున్నందుకు మీకు వదనాలైనా గాఢంధకారంలో సంచరించను ఏ అబ్ము నాకు వాటిల్లలేదనేసి దావిద్రాజ్ అన్నట్టు ప్రభావ మేము ఆ రీతి గను లాగా నడిపించామని ప్రార్థిస్తున్నాం మేము ఉంటున్న కాలం దుర్దినములు సమయాన్ని పోనీ సగ్నియం చేసుకోమన్నారు కాబట్టి సహాయపడమని ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలకి మీ జవాబాయి చేయండి దాన్ని బలపరచండి మీ రాకవరస పరచుకోండి ప్రవ్వ త్యాగబూరితమైన జీవితం క్రైస్తవ జీవితం అన్నారు కాబట్టి ఏది అతి ప్రియమైందో మేము త్యాగం చేయలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం దానికి అటాచ్మెంట్ పెట్టుకోవద్దు ప్రవ్వ ఎందుకంటే ప్రవ్వా డిటాచ్ అయితేనే కానీ మీ యొక్క అగ్నిమాలం ఒక అటువంటి అగ్నిచేతమని మండింపజేసి నడిపించి మీరు అక్కడి కొరకు సిద్ధపరచుకోమని ఏసు క్రీస్తు నామ ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థన జీవితం గురించి మనము కొంతకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాము ఏ రీతిగా ప్రార్థన చేయాలనేసి ఏసు ప్రదగ్గరికి తన శిష్యులు వచ్చినట్టు మనం ఒకసారి చూస్తున్నాం యోహాను తన శిష్యులకి నేర్పించినట్లు ప్రభు మాకు కూడా నేర్పించుము అని అడిగినప్పుడు అతను వారికి ఒక విధానం అది బహు ప్రాముఖ్యమైన ప్రార్థన దానిలో నీ సత్యాలు ఎన్నిసార్లు మనం గ్రహించడం ముఖ్యంగా నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చినట్లు భూమి మీద గాక అన్న ప్రార్థన అన్న ముఖ్యమైన అంశం ఎందుకంటే పరలోకంలో తండ్రి చిత్తం నెరవేర్చినట్లు భూమి మీద భూమి మీద ఉండకుండా వెళ్ళిపోతాను అంటే ఆ ప్రార్థనకి వ్యతిరేకం అదే విధానంగా మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించమన్నాడు అంటే ఇక్కడనే ఉంటారు మీరు ఇక్కడ శోధనలు తప్పవు దుష్టుడు మిమ్మల్ని పట్టణీకి ప్రయత్నిస్తా ఉంటాడు కానీ వాణి నుంచి మమ్మల్ని తప్పించమని ప్రార్థించమన్నాడు దేవుడు కాబట్టి రెండు విధానాలు రెండు ప్రార్థనల్లో మనం నేర్చుకుంటున్నాం అది ఏంటంటే ఈ లోకంలో మనం ఉండబోతున్నాం ఈ లోకంలో మనకు పని అప్పగించబడింది ఇది చివరి కాలము కడబరి వర్షకాలం అంటాము కాబట్టి కడబరి వర్షకాలంలో మరి విశేషంగా దేవుడు తన ఆత్మీయ నడిపింపు మనకు అందరికీ అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి అనుమానించకుండా మన మనసుని పరిపారు విధాలుగా పోనియకుండా ఎట్లా ప్రార్థనలో మనం ఆయన మీద కేంద్రీకరించుకుని ఉండాలా ఎందుకంటే విశ్వాసాన్ని పుట్టించిన దాని కర్త దాన్ని కొనసాగించేవాడైనా కాబట్టి ఆయన వైపే చూస్తూ మన గురియోధకు పరిగెత్తాలా కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్క దేవుడు కొంతమంది అంటారు దేవుడు మమ్మల్ని దేవుడు దేవుడు నన్ను సేవకు ఏర్పరచుకున్నాడు బ్రదర్ దేవుడు మా కుటుంబాన్ని అంతా సేవకు ఏర్పరచుకున్నారు బ్రదర్ అంటారు మంచిది ఏర్పరచుకున్నాడు కానీ ఆయన ఏర్పాటుకు తగినట్లు కూడా మనం జీవించాలా కదా ఎప్పుడైనా కానీ ఏందో అయిపోయింది కదా టైం అయిపోయింది కాదని బాధపడుతూ కానీ ఆయన సెకండ్ ఛాన్సెస్ రెండవ అవకాశం ఇచ్చే గొప్ప దేవుడు కాబట్టి మందనాలు చెప్పాలా ఈ రీతిగా నేను సిద్ధంగా ఉన్నాను ప్రవ నన్ను నడిపించు ప్రవ అన్న ప్రార్థన నీకు అవసరం అనేక పర్యాలు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటా ఉంటాం ఆయన ప్రార్థన జీవన విధానం ఎట్లా ఉండే అంటే ఆయన రాత్రి అంతా ప్రార్థన చేశాడు రాత్రి అంతా శిష్యులు అలసిపోయి పండుకున్నారు కానీ ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన ప్రార్థన విశేషమైన ప్రార్థన ఎందుకంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏమవుతున్నాయి ఆ యొక్క ద్వారాలు తెలుసుకోవడం అక్కడి నుంచి దేవదత్తలు అతని రావడం అతనితో సంభాషించడం అక్కడి నుంచి పర్లోకపు ప్రార్థన ద్వారా అతని జీవితంలో తెలవారినప్పుడు ఏం జరిగిందన్నది మనం ఎన్నిసార్లు చూసినాం విశేషమైన అద్భుతాలు విశేషమైన అద్భుతాలు అయితే ఇది ఏ ఒక సత్యాన్ని నేను గ్రహించిన ఏంటంటే ఆత్మీయ జీవితంలో నీ నీ స్థితి ఒక దశ నుంచి ఇంకో దశకి ఒక ర్యాంక్ నుంచి ఇంకో ర్యాంకుకి ఎదగాల అంటే నీ జీవితంలో ఇవి జరగాల మొదటిదిగా ఏంటంటే నీ ప్రార్థన జీవితంలో మార్పులు రావాలా నీ ప్రార్థన జీవితంలో మార్పులు వస్తేనే కానీ నువ్వు ర్యాంక్స్ ఎదుగుతలేవన్నట్టు ఉదాహరణకి మనం చూస్తాం కదా కిండర్ గార్డెన్ నుంచి కేజీకి వస్తాము కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఇట్లా పోతూ ఉంటుంది సెవెంత్ క్లాస్ ఎయిట్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు వచ్చేస్తావు ఇవన్నీ ఫౌండేషన్స్ అంటాం కదా పునాదులు టెన్త్ క్లాస్ తర్వాత నువ్వు ఇంటర్మీడియట్ పోతావు ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాని తర్వాత పిహెచ్డిస్ అవి పోస్ట్ పిహెచ్డి తర్వాత పోస్ట్ డాక్టర్ ఇన్ని లెవెల్స్ ఉన్నాయి అయితే మనం ఎప్పుడు చెప్తా ఉంటాం లైఫ్ ఒకటే ఆపర్చునిటీ దేవుడు నీకు ఇచ్చిండు ఈ లోకంలో కాబట్టి సంపూర్ణంగా సమృద్ధిగా ఆయనలో ఎదగాల మనం ప్రతి విషయంలో మీరు అభివృద్ధి పొందుట దేవుని చిత్తమనుంది వాక్యం కాబట్టి ప్రతి విషయంలో అభివృద్ధి చెందాలంటే చదువులో ఈ లోకంలో ముఖ్యమైనది చదువు కాబట్టి చదువులో కూడా మనం అభివృద్ధి పొందాలి ప్రార్థన చేయాలా ఆలస్యం చేయద్దు నిర్లక్షించద్దు ఇంటర్మీడియట్ తన క్లోజ్ చేయద్దు టెన్త్ వరకు క్లోజ్ చేయద్దు డిగ్రీ వరకు క్లోజ్ చేయద్దు పీజీ వరకు క్లోజ్ చేయొద్దు డిగ్రీ అనక కంపల్సరీ పీజీ చేయాలా పీజీ తర్వాత పీహెచ్జీ చేయాలా పీహెచ్జీ తర్వాత పోస్ట్ డాక్టర్లు ఇష్టం చేయాలా తప్పదు ఇవన్నీ ఇవి మనం చేసి రుజువుపరచాలన్నట్టు లేకపోతే కాంప్రమైజ్డ్ లైఫ్ అన్నట్టు అయితే నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే ప్రతి విషయంలో ప్రకృతి సహజంగా కూడా మనం అభివృద్ధి పొందుట దేవుని చిత్తం నేను దేశాల్లో వాక్యం చెప్పించిన ముఖ్యంగా లూకాసువార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచనంలో మనం తరచుగా ధ్యానిస్తూ ఉంటాం కేవీపీఎంలో లూకాసువార్త రెండవ అధ్యాయము యాభై వచ్చినము మనకి ఒక బ్లూ ప్రింట్ అన్నట్టు మన సేవ జీవితానికి జ్ఞానమందు వయసునందు దేవుని దయందు మనుషుల దయంతో వర్ధిల్లడం మన ప్రభు ఆ నాలుగు స్తంభాలలో లేక నాలుగు జీవన స్థలాలలో అతను అభివృద్ధి పొందినట్లు మనం కూడా అభివృద్ధి పొందాలా అన్న విషయాన్ని అనేక పర్యాలు వాటిని చూపిస్తా ఉంటాను కానీ ఒకటే స్తంభము బలష్టంగా ఉండి తగ్గిన మూడు స్తంభాలు బలహీనంగా ఉంటే నీ క్రైస్తవ జీవితం వేస్ట్ అన్నట్టు ఎందుకంటే నువ్వు నీ వాక్యాన్ని వాడుకోలేదు ఆ వాక్యం జీవితంలో కార్యసిద్ధి జరిగించలేదు అన్నట్టు ఎందుకంటే నువ్వు దానికి పర్మిషన్ ఇవ్వలే కాబట్టి మీరు జ్ఞానం అందు ఈ లోకంలో ఎట్లా బ్రతకాలా ఏ చదువులు చదువుకోవాలా ఏ ఉద్యోగాలు చేసుకోవాలా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలా కుటుంబానికి ఎలాంటి ఎట్లా పోషించుకోవాలా బిడ్డల్ని ఎట్లా తయారు చేయాలా దేవుని కొరకు ఈ లోకంలో ఎట్లా నిలబెట్టాలా ఒక గృహము ఎట్లా సంపాదించుకోవాలా ఇవన్నీ జ్ఞానానికి సంబంధించినవి ఉద్యోగ స్థలంలో ఎట్లా మాట్లాడాలా సబార్డినెట్స్ ఎట్లా మాట్లాడాలా వాళ్ళ తను ఎట్లా పనులు చేయించుకోవాలా కలిగి తను ఎట్లా జీవించాలా ఇవన్నీ గ్యారెంట్కి సంబంధించినాయి ఏ చదువులు చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి ఇంటర్వ్యూస్ ఎట్లా ఎదుర్కోవాలా క్లాస్లు ఫస్ట్ పాస్ కావాలా పరీక్షలు ఎట్లా ఇవన్నీ గ్యారెంట్కి సంబంధించినాయి అన్నాడు కానీ అదే రీతిగా వయసు నందు అంటే శరీరానికి సంబంధించింది నీ శరీరంలో వర్ధిలాల అనారోగ్యం ఉండడానికి వీలు లేదు గదించడం నేర్చుకోవాలా దాని నుంచి బయటికి రావడం నేర్చుకోవాలా అది నిన్ను అది భయపడి వెళ్ళిపోవాలి ఎందుకన్నా మీ దగ్గరకు వచ్చిన రా ఎందుకన్నా ఈ మీ దగ్గరకు అది భయపడి విడిచిపెట్టి వెళ్ళిపోవాలా మరి అట్లా నువ్వు అటువంటి స్థితికి ఎదగాలంటే నీ యొక్క నీ వయసులో కూడా వరదిలాలా ఆ వాక్యం ప్రకారంగా అదే రీతిగా మనుషుల దయందు వరదిలాలా ఎందుకంటే అనేక మందితో నువ్వు సమాధానపడి జీవిస్తేనే కానీ వాడిని ప్రభుత్వత నడిపించలేవు ద్వేషంతో ఎప్పుడు మనం స్వార్థ పనిచేయలేం ఇది చర్చలో నేను చూస్తా ప్రతి చర్చలో ద్వేషం ఉంటది ఈరోజు ప్రతి చర్చ మీరు ఏ చర్చను చూపాడు నాకు నేను పేర్లు తీసుకోను కానీ ప్రతి చర్చలో ద్వేషము అసూగా ఉంటుంది పాస్టర్ అంటే ద్వేషం ఉంటుంది మెంబర్స్ అంటే ద్వేషం ఉంటుంది ఒక సభ్యునికి ఒక సభ్యునికి ద్వేషం ఉంటుంది తన సహోదరిని ద్వేషిస్తూ నేను దేవుని ప్రేమిస్తానంటే వాడు అబద్ధి వాక్యం కాబట్టి ప్రతి చర్చలో ద్వేషం ఉంటుంది అంటే నీ సహోదరిని ద్వేషిస్తే నువ్వు అప్పుడే వాడిని అర్హత అందుకే కాబట్టి క్రైస్తవులు అంత నరహంతం లాగా తయారవుతున్నారు చివరికి వచ్చిన ఒకరికి ఈ ద్వేషంతో అది కాకుండా ఇంకొకటి ఏంటంటే వేరే చర్చోని ద్వేషిస్తూ ఉంటారు ఈ చర్చోడు ఆ చర్చోని ద్వేషిస్తూ ఉంటాడు వాడు వేస్ట్ వీడు వేస్ట్ అది వేస్ట్ ఇది వేస్ట్ అని తిట్టుకుంటా ఉంటారు అన్నాడు అట్లా ఈ చర్చెస్ అన్ని తిట్టుకుంటా తిట్టుకుంటా ద్వేషంలో ఐక్యత పోగొట్టుకోవడం వలన విశేషమైన అద్భుతాలు జరుగుతలేవు అపోస్ల కార్యలు జరిగినట్లు ఈరోజు ఎందుకు జరుగుతలేవు అంటే ఈ ద్వేషం ఎక్కువైపోయింది మనుషుల ఆ చర్చ అది వేస్ట్ చర్చి బ్రదర్ అదొకటి మాట ను గొర గొప్పగా అన్నట్టు అన్ని చెడిపోయినట్లే మనం చూస్తాం కదా అన్ని పులిసిపోయినట్లే మనం చూస్తున్నాం కదా చివరి దశకు వచ్చేప్పటికీ అది ప్రవచనం అది ప్రభువు చెప్పిన ప్రవచనం ఆ మూడు కొంచెంలు పులిసిపోయినాయి కాబట్టి ప్రతి చర్చలో ఈ మూడు కుంచెంలు ఉంటాయి మనకు తెలుసు ఆ మూడు కొంచెముల పిండి పులిసిపోయిందని మనకు తెలుసు కాబట్టి మన బాధ్యత ఏంటంటే రే అందులో నుంచి రాకపోతేనే మొత్తానికే పులిసిపోతావు దేనికి పనికి రాకుండా పోతావు ఇప్పటికైనా బయటికి రా అని చెప్పడం కోరికే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అదే రీతిగా చివరిదిగా నాలుగవ స్తంభము దేవుని దాని దగ్గర వడ్దిలాల అంటే ఆత్మీయ స్థితిలో వాక్యంలో అంచలంచలుగా ఎదగాల ట్వంటీ ఇయర్స్ క్రితం ఉన్న ఆత్మీయ స్థితి ఈరోజు ఉండొద్దు ఈరోజు నువ్వు ఎంతో అడ్వాన్స్ వెళ్ళిపోవాలా ఆ రోజుల కేవలము విశేషమైన ప్రార్థన జీవితం ఉండే ఈ రోజు నువ్వు పర్లోకపు దర్శనాలు చూడాలా పర్లోకంలో ప్రయాణం చేయాలా అక్కడ నువ్వు దేవునితో మాట్లాడాలా దేవుని సంభాషించాలా నీ నీ కుడి పక్కన ఎడపక్కన ఇద్దరు దేవదూత్తులు ఉంటారు వాళ్ళతో ఎప్పుడన్నా సంపాదించినావా అటువంటి అనుభవంలోనికి నువ్వు పోవాలంటే నువ్వు నెక్స్ట్ డిగ్రీ దగ్గరికే క్లోజ్ అయిపోయినావు ఇప్పుడు నువ్వు పీజీకి పోవాలా ఆత్మీయ స్థితిలో కూడా అంతే ఇంకా టెన్త్ క్లాస్ వరకే వచ్చిపోయారు ఎవరు కూడా క్లాస్ దాటలే ఆత్మీయ స్థితిలో కాబట్టి ఇంటర్మీడియట్ స్థితికి ఎదగాల అంటే మరీ విశేషమైన నీవు వాక్యాలు నేర్చుకోవాలా ఎవరు చూడని వాక్యంలో చూడాలా ఎందుకంటే బైబిల్లో అవన్నీ భద్రపరచబడ్డాయి మనకి ఎవరు చూడనివి నువ్వు చూడాలా ఈనాకు చూసినట్లు ఇవ్వడం ఎవరు చూడలే బైబిల్లో మళ్ళీ ఈనాకు పుస్తకాలు చదివిన ఏహెచ్కే ఖచ్చితంగా నేను కూడా చూడాలని తపనతోని చూసిండు కానీ ఆయన కాలంలో ఎవరు చూడలే ఈనాక కాలంలో ఎవరు చూడలే ఆయన రాసినాక పుస్తకాలు ఆయన పుస్తకాలు చదివి తక్కిన దేవుని భక్తులందరూ విశేషమైన ఆ యొక్క ప్రయాణాలు చేసిండ్రు ఈ శరీరంలో ఉన్నప్పుడే ఏహెచ్కేలు ఆ ప్రభు యొక్క సన్ ఇది సింహాసనాన్ని చూసిండు బహు విశేషమైన వెలుగు అది ఆ వెలుగులో ప్రభుని చూస్తున్నాడు ఆ యొక్క నాలుగు జీవులను చూస్తున్నాడు ఆ రథంని చూస్తున్నాడు అది ఎట్లా గాలిలకు అది ఎట్లా ఎగురుతుంది రథం అవన్నీ చూడగలిగిండు అంటే అవన్నీ అవి డిఫరెంట్ ప్రపంచాలు వాటిని ఎందుకు వాళ్ళు చూడగలిగింటారు నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు ఎందుకు చూడలేకపోతున్నాం అంటే నువ్వు ఇంకా టెన్త్ క్లాస్కే ఆగిపోయినావు నువ్వు టెన్త్ దాటాలి ఆత్మీయ స్థితిలో కాబట్టి ఈ స్కూల్స్లల్లో టెన్త్ క్లాస్ నుంచి నువ్వు పిహెచ్డి వరకు దాటాలంటే ఉన్నత చదులు చదవాలంటే ఆత్మీయ స్కూల్లో నీకు పరిశుధాత్మ నడిపింపు చాలా అవసరం ప్రతి దశలో పరిశుధాత్మ మీద ఆధారపడడం నేర్చుకోవాలా దాన్ని నడిపించు ఎందుకంటే నాకు ప్రభు గురించి తెలుసుకోవాలని ఉంది ఎందుకంటే పరిశుధాత్మ నాలోనివే అన్నిటినీ మీకు తీసుకొని చూపించను అన్నాడు జ్ఞాపకం చేయనున్నాడు కాబట్టి ఏసీ ప్రభు గురించిన జ్ఞానం నీకు అభివృద్ధి కావాలంటే ఆయన దైవత్వాన్ని నువ్వు గ్రహించాలంటే ఆయనని ఆయనకి సంబంధించిన విషయాలన్నీ నువ్వు నేర్చుకోవాలంటే నువ్వు టెన్త్ క్లాస్ దగ్గర ఆగిపోతే రాదు ఎందుకంటే నువ్వు టెన్త్ క్లాస్కి వచ్చి కొన్ని సంవత్సరాలు అయిపోయింది అక్కడి నుంచి దాటలేవు మళ్ళీ పాస్ అయిన సెకండరీ ఇష్యూగా నేను ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు ఎప్పుడు రాలేకపోతున్నావు డిగ్రీకి రాలేకపోతున్నావు పీహ్జీ చేయలేకపోతున్నావు పీహెచ్ చేయలేకపోతున్నావు మరి ఎప్పుడు నీ కాలం ముగిస్తుంది శర్రం మరి ఇవన్నీ నువ్వు ఎప్పుడు అనుభవ అనుభవపూర్వకంగా తెలుసుకోగలవు నేను ఒక విషయం చెప్తా ఉంటాను ఒకసారి శర్రం విడిచిపెట్టినాక అందరూ అయ్యో నేను ఎంత పని చేసినానే అనేసి ఉంటారు ఆత్మలు ఎందుకంటే వాళ్ళు పోయి ఒక ప్రపంచం అంతే కానీ ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి ఆకాశాలు ఉన్నాయనే విషయం మనకి బాగులు జ్ఞాపకం ఉంటాడు వాటిని వాళ్ళు ఎందుకు చూడలేకపోయినారంటే వాళ్ళ పాస్తలు చెప్పలేదు వీళ్ళు కూడా ప్రయత్నం చేయలేదు ఉదాహరణకి ఏజకల్ గ్రంథం చదువుతప్పుడు నేను కూడా ఇట్లా ఉండాలా అని ఎప్పుడు నన్ను వచ్చిందా తలపు ఉదాహరణకి ధాన్యాల గ్రంథం చదువుతూడు నేను కూడా ధాన్యాల లాగా వీటన్నిటిని అర్థం చేసుకోవాలా వీటన్నిటిని నేను చూడాలా అనుభవపూర్వకంగా నేను చెప్పాలకు అందరికీ గ్రంథం నేను ఒక రోజు అందరికీ చెప్తాను పబ్లిక్లా అని తీర్మానించుకుంటే నీకు ఒక అవకాశం వచ్చేదేమో కానీ నువ్వు ఎప్పుడు అట్లా కాబట్టి టెన్త్ క్లాస్ తే అదే రీతిగా తక్కిన ప్రవక్తలు చిన్న ప్రవక్తల గురించి మనం కొన్ని గంటలు కొన్ని రోజులు ధ్యానించినాం పన్నెండు చిన్న ప్రవక్తలకు సంబంధించిన బోధల్ ముఖ్యంగా జక్ర చివరి చివరికి వచ్చినప్పటికీ ఎన్నో విశేషమైన కార్య అద్భుతాలు మనం చూడగలిగినాం దాని డీకోడ్ చేసుకున్నాం ఇది ఎక్కడ సంబంధించింది ఏ దేశానికి సంబంధించిన ఈ దర్శనాలు ప్రపంచంలో ఎక్కడ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ లోపల జరుగుతున్నాయని ప్రభు మనకు చూపించిండు కామెంట్రీస్ అన్ని ఎక్కడెక్కడో ఉన్నాయి ఎక్కడెక్కడో ప్రకృతి సహజంగా ఉన్న దేశాల గురించి మాట్లాడుతుంటే దేవుడు మనకు చూపించిండు అవన్నీ లోపల జరుగుతున్నాయి ప్రతి ప్రవచనము లోపల ఉన్న వాళ్ళ కొరికే రాయబడినాయి అని దేవుడు చూపించిండు మనకి మనం మనం ఎందుకు వాటిని ఎదగలేకపోతున్నాం ఏ కామెంట్రీస్లో లేని మనం ఎందుకు చూడగలుగుతున్నామంటే ఈ తీర్మానం సంబంధించి నువ్వు ఎంతగా నీ జీవితాన్ని సాక్రిఫైస్ చేయగలవో అంతగా దేవుడు వీటిని నీకు బహు విలువైన వస్తువులని విలువైన జీవితాన్ని నువ్వు త్యాగం చేయగలిగితే ఆయన సేవలో ఆయన ఖచ్చితంగా వీటన్నిటిని చూపిస్తూ ఎందుకంటే ఎంతగా త్యాగం చేస్తూ అంతగా విశేషమైన అద్భుతాలు మర్మాలు బయలుపరుస్తూ ఉంటాడు త్యాగం అంటే నేను అనేది ఏంటంటే సమర్పణ బలిపీఠం మీద సమర్పించడం అనేది త్యాగపూరితమైన జీవితం బలి పశువు ఎలి ఏ రీతికి అయితే ఆ యొక్క బలిపీఠం మీద వధింపబడి దహించబడుతుందో మనం కూడా అంతే ఎందుకు ముఖ్యం శ్రేష్టమైన బలినే తీసుకొని రమ్మన్నాడు శ్రేష్టమైన బలిని ఎందుకు రమ్మన్నాడు పాత నిబంధన పుస్తకాలలో ఎందుకు అంటే ముఖ్యంగా సన్నని పిండి దాని స్వచ్ఛమైన ఒలివ నూనె ఆ రోజులలో అవి బహు ప్రీతి అన్నట్టు మనుషులకి ఎందుకంటే చాలా కష్టపడి ఇసులు తిప్పి పిండి తీసేట వాళ్ళు అన్నట్టు ఎంతో సమయం గడిపితే కానీ అంత ఫైన్ పిండి రాదు అదే రీతిగా ఆ గానుగలు తిప్పినప్పుడు వలివ పండ్లేసి తిప్పినప్పుడు పండు కాదు విత్తనాలు తిప్పినప్పుడు అందులో నుంచి వచ్చేది నూనె అది బహు కష్టతరం అన్నట్టు తిప్పి నూనె తీయడం అంటే ఎంత అంతగా నువ్వు నీ సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావు అనేది అది జ్ఞాపకం చేయబడుతుంది అది అర్పణ అన్నట్టు కాబట్టి బలిపీఠం మీద నీకు ఏది ప్రీతి అది నువ్వు అర్పించగలుగుతునే కానీ నీ బలిపీఠం మీదకి అగ్ని రాదు అది నేను ఎప్పుడన్నా చూపిస్తే ఇప్పుడు చూపాను ఈరోజు నేను చూపిస్తాను నీకు ఎప్పుడైతే బలిపీఠం మీద బహు విలువగలది నువ్వు అర్పిస్తావో అప్పుడే పైనుంచి అగ్ని దిగొస్తుంది నీ హృదయంలో దహించి అగ్ని ఉండాలా అంటే నువ్వు అతి విలువగల గల వాటిని అర్పించాలి దాని మీద లేకపోతే సప్పబడిపోతుంది బూడిదేనే మిగులుతుంది బొగ్గు కూడా మండుతూ బొగ్గు కూడా బూడిదైపోయి ఉంటుంది ఎన్ని సమాచారం కూడా తెలియదు మనకి ఎందుకంటే మనం అంతా బానే ఉన్నాం ప్రేయర్ చేసుకుంటున్నాం వర్షిప్ చేసుకుంటున్నాం అన్ని బాగానే ఉన్నాయి నీకు యథావిధికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం కానీ నీలో మంట చల్లాడిపోయింది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా నీకు మంట నీకు కష్టాలు వచ్చినప్పుడు తెలుస్తుంది నార నీకు శ్రమలు వచ్చినప్పుడు నార మంట అనారోగ్యాలు నిన్ను ఇన్వైట్ చేసినప్పుడు నీ శర్రం మీదగా వచ్చినప్పుడు అప్పుడు నువ్వు గ్రహిస్తూ నాలో మంట ఆరిపోయిందని అప్పుడు అప్పుడు అప్పుడు వెలిగించుకోవడానికి అవకాశం ఉండదు ఆ శ్రమకుండా పోక తప్పదు కాబట్టి నీలో మంట మండుతనే ఉండాలా నీ ప్రార్థనకి జవాబు రావాలా అంటే ఏం చేయాలా ఒకసారి చూడండి మన ప్రభు చివరి తన ప్రాణాన్ని విడిచిపెట్టక ముందు జరుగుతున్నవి ఇవన్నట్టు ఇక్కడ మార్కుసు వార్త చివరికి ఒకసారి లూకాసు వార్త చూద్దాం దాని తర్వాత మార్కు వార్తకు వస్తాం లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం లూకాసు వార్త ఇరవై అధ్యాయము నలభై నాలుగవ ఆయన ప్రార్థన జీవితం చివరికి ఎట్లా ఉన్నారండి నలభై ఏడవ వచ్చినం వస్తారు చూడండి మార్కుసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఏడవ వచ్చంలో ఆయన ప్రార్థన నలభై ఐదవ ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువలె ఆయులు కాబట్టి ప్రార్థన జీవితము ఎట్లా ఉంటే దానికి జవాబు వస్తుందన్న విషయం ఇక్కడ మీకు చూపిస్తున్నా ఆయన వేదన పడి ఆత్రముగా ప్రార్థన చేయించున్నాడు అంటే ఇంకొంచెం సేపట్లో నేను పట్టబడబోతున్నాను అది దాని తర్వాత మళ్ళీ నేను ఇంకా ప్రార్థన చేయలేను నాకు అవసరం ఉండదు ప్రార్థన దాని తర్వాత మరణించినాక ప్రార్థన అవకాశం ఉండదు నాకు కాబట్టి ఈ శరణంలో ఉన్నంత వరకు ఇంకా ఫ్యూ మినిట్సే నాకు ఉంది నేను త్వరగా పట్టబడబోతున్నాను నేను ఇంకా మరణానికి అప్పగించబడబోతున్నాను అని తెలుసుకొని ఆ ప్రార్థన చేస్తా ఉన్నాడు ఫైనల్ ప్రేయర్స్ నాకు ఇంకా దీని తర్వాత ప్రేయర్ అవకాశం ఉండదు నాకు ఆ శరణంలో ఉన్నంత వరకు ఇది తప్పదు అన్న విషయాన్ని అతను గ్రహించగలిగింది కాబట్టి ఆయన ప్రార్థన ఎట్లా ఉంది అన్నప్పుడు వేదనతో ఉంది అన్న విషయాన్ని వ్యాఖ్యం చేస్తున్నాడు ఇది ఎంతమందికి అనుభవం ఉండదు నాకు తెలియదు కానీ మీకు అందరికి ఉందనే నేను నమ్ముతున్నాను నీ ప్రార్థనలో వేదన ఉందా ఈరోజు నీ ప్రార్థనలో వేదన లేకపోతే దానికి జవాబు రాదు స్ట్రైట్ ఆన్సర్ అన్నట్టు స్ట్రైట్ ఎక్స్ప్లెనేషన్ అన్నట్టు నీ ప్రార్థనలో వేదన ఉంటేనే కానీ నీ ప్రార్థన ఎంత వేదన పడి ప్రార్థన చేస్తుందంటే చెమట నేల మీద పడుతుంటే రక్తం లాగా మారింది రక్త బిందువులాగా అంటే ఎక్కడ లేని వేదనంతా ఇట్లా జమ చేసుకొని ఆయన నుంచి బయటకు వస్తుంది రక్త రూపకంగా బయటికి చెమట అంటే చెమట గ్రంథులు కూడా పగిలిపోయినాయి అన్నట్టు అంత వేదన ఉంది అనే శరీరంలో ఎందుకంటే సమస్త సృష్టి ఆది ఆదాం కాలం మొదలుకొని భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళ అందరి పాపములని అతను భరించబోతున్నాడు త్వరలో ఆశీల మీద ఆది గ్రహించుకున్నాడు ఆయన ఆ వేదన దాన్ని ఎదుర్కోవడం ఎంత శక్తి కావాలి నాకు ఎంతగా అనేసి ఆయన శరీరం భరించగలదని ఆయన ప్రార్థనలో ఎక్కువ వేదన పడుతూ ఆ ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఈ విషయం నేను గ్రహించి జ్ఞాపకం నీ వేదన ప్రార్థన తర్వాతనే నీకు జవాబు వస్తుంది ఫస్ట్ పాయింట్ నేను ఎందుకు నా ప్రార్థనలకు జవాబు వస్తలేదంటే నువ్వు వేదన ప్రార్థనలు మాని చాలా సమాచారాలు అయిపోయింది లైఫ్ లో నే నాకు అనుభవం ఇటువంటి ప్రార్థన చేయడం వల్ల నేను ఆయన స్వరాన్ని వినగలిగినా ఆయన జవ ఆయన నాకు జవాబులు ఇచ్చిండు నా ప్రార్థనకి ఆ జవాబులు నేను బహు విశేషంగా దాన్ని వాడుకున్నా నా లైఫ్ లో దాని తర్వాత నేను నేను కాప్రమైజ్ కాలే ఆ జవాబులు అందరూ చెప్పిన ఇంతమంది తురనీకరించినా తురణీకరించినా కానీ తృణీంచకపోయినా కానీ నేను మటుకు చెప్పాల్సిందే చెప్ప చెప్పుకుంటా ప్రతి సమస్యకి నేను ఎవరైనా ఎవరికైనా ఆ సమస్యల పరిష్కారము మార్గం చూపించక ముందు అనుభవపూర్వకంగా నేను చూసిన వాడిని కాబట్టే నేను చెప్పగలను లేదంటే లేచిస్తారు లే ప్రదాన్ని నేను కనుక్కొని చెప్తాను చెప్తాను లేకుంటే నేను ఎవరితో మాట్లాడనా చెప్తానని చెప్తాను కానీ నేను కమిట్ కానీ నాకొకవేళ అది అనుభవ ప్రకారంగా ప్రభు నాకు అది చూపించట్టే మటుకు నేను ఖచ్చితంగా చూపిస్తాను మనుషులే లేకపోతే నేను చెప్పాలన్నట్టు అది ఏ రూపంగా నాకు తెలుస్తుంది నేను సమాచారాలు సమాచారం కొన్ని విషయాలలో ప్రార్థించిన నాకు ఇది అర్థం కావట్లేదు నేను ఏం చేయాలి దీని విషయంలో నేను ఎట్లా దీన్ని పరిష్కరించుకోవాలి ఎట్లా ఎదుర్కోలే ఈ సమస్యని ఆయన మాట్లాడే దేవుడు వేదనల్లో నువ్వు మాట్లాడినప్పుడు ప్రార్థించినప్పుడు నీకు జవాబు ఇస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ముఖ్యంగా నలభై ఏడవ అష్టంలో వారికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది శిష్యులకి ఏమని అంటే మీరు ఎందు నిద్రిస్తున్నారు అవును అలిసిపోయినాయి శర్రాలు కానీ నేను అవును గమనించిన నువ్వు ఎంత అలిసిపోయినా ఒక్కసారి మోకాల మీద కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటే అది నువ్వు మర్చిపోతావు అంటే శర్రాన్ని నువ్వు ఛేదించుకుంటా ఉంటావు అన్నట్టు నీ శరీర బలహీనతని నువ్వు ఛేదించుకుంటా ఉంటావు అన్నట్టు రాత్రులల్లో ప్రార్థన చేస్తూ ఉంటావు నీ శర్రాన్ని నువ్వు ఛేదించుకుంటున్నావు అంటే నీ నిద్రని నువ్వు ఛేదించుకుంటున్నావు ఎందు మీరు నిద్రిస్తున్నారు శోధనలో ప్రవేశించకుండాట్లు ప్రార్థించమన్నాడు నిద్ర నుంచి లేచి ప్రార్థన చేయండి అంటున్నాడు కాబట్టి ఇంకొక సీక్రెట్ ఆయన చెప్తుంది ఏంటంటే మీరు శోధనలో పోకుండా ఉండాలంటే మీ శోధనలు శ్రమల గుండా మీరు పోకుండా ఉండాలంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థించాలా లేచి ప్రార్థించాల కాబట్టి మెలకువ ఉండడం అంటే సత్యాన్ని గ్రహించి ఆత్మతోను సత్యంతోనే ఏ ప్రభు జ్ఞాపకం చేసిండో దేవుడిని అంటే తండ్రిని ఎట్లా ఆరాధించాలంటే ఆత్మతోను సత్యంతోను అంటే ఏసు నామంన సత్యం అంటే ఏసు ప్రభే సత్యం కాబట్టి తండ్రి కుమారు పరిశుదాత్మ నామ ఆరాధన చేయాల ప్రభుని అన్న అక్కడ జ్ఞాపకం చేస్తుంది దేవుడు అదే రీతిగా నిద్రలో ఉండి మనం ఏమీ సాధించలేము మెలుకొని లేచి ప్రార్థన చేస్తేనే కానీ శోధనల నుండి మనం ప్రభు తప్పించుకోలేము అని అంటున్నాడు శోధనలకు మనం ప్రవహించలేము అందులో ప్రవేశిస్తే ఎవడు ప్రవేశిస్తాడంటే ప్రార్థన జీవితం లేనివాడే సింపుల్ స్ట్రైట్ సొల్యూషన్ ఆన్సర్ అన్నట్టు కాబట్టి నీ యొక్క సమస్యల మీద నీకెంతో దీర్ఘకాలంగా నీ జీవితంలో ఆగిపోయిన మేళ్ళని నీ జీవితంలోకి రప్పించుకోవాలా అంటే దేవుడు ఏమంటుండంటే నువ్వు ప్రార్థన చేయకుండా నేను ఇవ్వలేను నీకు ఎట్లా ఇవ్వగలను నేను అసాధ్యం కదా జీవితంలో నేను ఎట్లా ఇవ్వగలను నీకు అని అంటున్నాడు కాబట్టి ఈ ప్రార్థన జీవితము ఎట్లా ఉండాలా ఎటువంటి ప్రార్థన అన్న విషయాలే ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మార్కు సువార్తలన్న ఒక వాక్యం ఇందాక మనం చూస్తా ఉన్నాము అది మార్కు సువార్త పదిమూడు అనంగానే అది పదిహేను యాక్చువల్ గా గ్యాప్ వచ్చింది నాకు మార్కు సువార్త పదిహేను పదిహేనవ అధ్యాయం ముప్పై వచనంలో ఆయన శిలు మీద చేస్తున్న ప్రార్థన మార్కు సువార్త పదిహేనవ అధ్యాయం ముప్పై వచనం చదువు నేను చదువుతాను లేదు అక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల ముప్పై నాలుగో వర్షంలో ఏం చూస్తున్నామంటే మూడు గంటలకు అంటే త్రీ ఓ క్లాక్ ఇంకో విషయాన్ని మీకు ఇంతకుముందు కూడా చూపించినట్టు నేను కొన్ని ప్రేయర్ అవర్స్ ఉన్నాయి అంటే ఇవి స్పిరిచువల్ టైమ్స్ అంటాం మనము ఆత్మీయమైన సమయములు అంటాం ఏ టైంలో ప్రేయర్స్ చేయడం వలన అవి దేవుని సన్నిధికి చేర్చబడతాయని అంటే దేవదూతలు ఈ ప్రార్థనలన్నిటినీ పాత్రలలో నింపుకొని దేవుని సన్నిధికి తీసుకెళ్తున్నారని నేను ఒకసారి వాక్యం చూపించడం మీకు అవి మనీ ఆ పాత్రలు నిండాలా ఆయన సన్నిధిలోకి పోవాలంటే నువ్వు ఎంతగా ప్రార్థన చేయాలా నువ్వు ప్రార్థన చేయకపోతే దేవదూతలు కిందికి రారు నీ ప్రార్థన వాళ్ళు పాత్రలలో నింపుకొని పోరు దేవదూతలు మనకి పరిచారకులు కాబట్టి మన ప్రార్థనలు వాళ్ళు తీసుకొని పోవాలంటే నువ్వు మొక్కల మీద ఉండి ప్రార్థించాలి కదా నువ్వు ప్రార్థించే అంటే ఎట్లా దేవదత్తాలు వస్తారు నీ దగ్గరికి నీ ప్రార్థనని వాళ్ళు ఎట్లా తీసుకెళ్తారు దేవుని దగ్గరికి ఆయన సన్నిధిలో నీ ప్రార్థనలు జమా కావాలి కదా కొన్నెళ్ళతో మాట్లాడినట్టు నీ ప్రార్థనలు జ్ఞాపకార్థలకు వచ్చినాయి నీ యొక్క నువ్వు చేసిన యొక్క దాన ధర్మాలన్నీ కానీ నువ్వు యూధ మతాన్ని ఆచరించని ప్రయత్నిస్తున్నావు కానీ నీకు కావాల్సింది యూదా మతం కాదు మార్గం అసలైన మార్గం అది ఏసుకొని వెంబడించలే మార్గం అన్న విషయాన్ని దూత జ్ఞాపకం చేయడం కొరకు దూత చెప్పలేడు కాబట్టి సువార్త పేతుర్ని లేపాల్సి వస్తుంది కాబట్టి కొన్నేలికి కలిగిన దర్శనంలో దేవుడితో మాట్లాడుతున్నాడు నేను కాదు నీకు చెప్పాల్సిన పేతుర్ లాంటి వాడు వస్తాడు ఆయన చెప్తాడు నీకు ఇవన్నీ విషయాలు కాబట్టి ఇవన్నీ సత్యాలను నువ్వు అంటే టైమింగ్స్ ఎంత ముఖ్యమనేది ప్రార్థనా టైమింగ్స్ బైబుల్లో ఉన్నాయి నేను ఏ రోజు మీకు టైమింగ్స్ కానీ టైం ఒకటైతే ఒక టైం దొరికింది ఇక్కడ ఏంటంటే మూడు గంటలకు ఎగ్జాక్ట్లీ త్రీ ఓ క్లాక్కి చివరి ప్రార్థన ఏందా ప్రార్థన చేయడం ఎలోయి ఎలోయి లామ సభక్త అని బిగ్గరగా కేక కాబట్టిగ్గరగా కేక వేసి ప్రార్థించడం అన్న విషయాన్ని నేను ఇక్కడ ఎంత కాలమైంది నువ్వు ప్రార్థించి నీ లైఫ్ లో ఆయన బిగ్గరగా కేక వేసి ప్రార్థిస్తున్నాడు ఆ ప్రార్థనలో ఆయన భాషలలో దేవుణ్ణి మా దేవునితో సంభాషిస్తున్నాడు ఆయన భాషలలో దేవుణ్ణి సంభాషి దేవునితో తండ్రితో సంభాషిస్తున్నాడు ఎందుకంటే ఎలోయి ఎలోయి లామా సభాక్తని అయితే బైబిల్లో ఏలోయి అనే పదం ఎక్కడ కనిపియంది నీకు పాత నిబంధన పుస్తకంలో ఎల్ ఎల్ షదాయ్ అనుంది కానీ ఎలోహిమ్ అనుంది కానీ ఏలోయి అనే పదం ఎక్కడ కనిపించదు బైబిల్లో ఇక్కడ ఒక్క స్థలంలోనే ఉంటుంది అంటే పట్లోకంలో తండ్రిని ఏలోయి అన్న సంబోధనతో మాట్లాడుతున్నారు భాషల అది నీకు భాషల లేకపోతే నువ్వు వీటిని గ్రహించలేవు దాని తర్వాత భాషల అర్థం చెప్పే వరం లేకపోతే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నట్లు లుకా సువార్తలో మార్కు సువార్తలో మార్క్కి సువార్థకునికి భాషల అర్థం ఉంది కాబట్టి ఇవి చెప్పగలుగుతున్నాడు తక్కిన శిష్యులకు కూడా భాషల అర్థం ఉంది కాబట్టి భాషల అర్థం చెప్పే వరం ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని అర్థం చేసుకోగలిగినారు ఏలోయి ఏ లామా సభక్త అంటే ఎవరికి అర్థం కేవలం శిష్యులకే అర్థమైంది ఎందుకంటే శిష్యులకి ఆ వరం ఉంది భాషల అర్థం చెప్పే వరం శిష్యులు అందరూ భాషలలో మనం చూస్తాం ఆ పుష్ల కార్యంలో వరాలు కాబట్టి వాటిని అర్థం చేసుకొని వాటిని వాటి అర్థం చెప్పే వరం కూడా వాళ్ళకు కానీ మనమే భాషల వరం ఉన్నా అర్థం చెప్పే వరం కొరకు ఏ రోజు ప్రార్థించలే ప్రభావ నాకు ఈ వరం అవసరంనైనా అని ఏ రోజు నువ్వు ఎందుకంటే భాషలలో మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతున్నానుంది వాక్యం కొరింతల్ రాష్ట్ర పత్రికలు మనం చూస్తాం ఎప్పుడైనా చూపిస్తా నేను నేను చూపాను ఇంతకుముందు గతంలో చూసినాం దీర్ఘంగా కొన్ని గంటల రికార్డింగ్స్ ఉన్నాయి భాషల వరం గురించి కృపవరాల గురించి అన్ని వరాల గురించి ఒక ఒక వన్ వీక్ టూ వీక్స్ రికార్డింగ్స్ చేసినాం వాళ్ళన్నీ ఉంటాయి అన్నట్టు ఇప్పుడు వినని విషయాలన్నీ అక్కడ మనకు దేవుడు బయలుపరిచిండు కాబట్టి భాషల్లో భాషల్లో నాలుగు రకాల భాషలను అక్కడ మనం చూస్తాం వాక్యం కొరెంతులు పత్రిక పన్నెండు పదమూడు పద్నాలుగులో మొదటి పత్రిక పన్నెండు పదమూడు పద్నాలుగులో ఒక భాషనేమో అన్నోన్ టంగన్ ఉంది దాని తర్వాత దేవదూతల భాషను ఇంకోటి ఉంది తర్వాత మనుష్య భాష అని ఒకటి తర్వాత వేరే ఒక భాషనుంది అలా నాలుగు భాషలు ఉన్నాయి అవి మనం మరోసారి నేను చూపిస్తా మీకు దేవదూతలతో మాట్లాడే భాష ఒకటైతే మనుషులతో మాట్లాడే భాష ఇంకొకటైతే దేవునితో సంభాషించే భాష వేరొకటి అట్లా నాలుగు రకాల భాషలు ఉన్నాయి అక్కడ ఆ వాక్యాలలో కాబట్టి నువ్వు దేవుదేవులతో మాట్లాడాలంటే నీకు ఆ భాష అవసరం నువ్వు దేవునితో మాట్లాడాలంటే వేరే భాష అవసరం మనుషులతో మాట్లాడాలంటే మరి భాష అవసరం అదే రీతిగా రకరకాల పరలోకంలో ఉన్న జీవరాశులతో నువ్వు మాట్లాడాలంటే నీకు వేరే భాషలు అవసరం వాళ్ళతో మాట్లాడాలంటే ఈ భాష కాదు ఇండియా ఈ మన మన దేశపు భాషలతో మాట్లాడితే వాళ్ళు పట్టించుకోరు నిన్ను అవి ఈ లోకానికి సంబంధించినవి భూమికి సంబంధించిన భాషలు పరలోకానికి సంబంధించిన భాషలు పరలోకానికి సంబంధించినాయి అవి నువ్వు ప్రార్థనా పూర్వకంగా పొందుకొని వాటిని పాటించాల నీకు ఆ భాషల వరం అప్పుడు దేవరిస్తూ ఉంటాడు ఏ ఏ ఆత్మీయ ప్రపంచానికి నువ్వు వెళ్తావో అక్కడ నువ్వు ఆ భాష మాట్లాడుతూ అప్పుడు నీకు ఆ అనుభవాలు ఉంటాయి వాళ్ళు రకరకాల విషయాలు నీకు చెప్తా ఉన్నప్పుడు వాటి అన్నిటిని తీసుకొని ఇక్కడికి వస్తావు ఎందుకంటే ఎబుల్ రాష్ట్ర పౌల విషయాన్ని జ్ఞాపకం చేసిన మనకి విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అంటే ఈ లోకంలో ఉన్న ఈ భూమి మీద ఉన్న అన్ని నీడలు నిజస్వరూపం పరలోకంలో ఉంది నీ శరీరం కూడా నీడనే కానీ నీ స్వ నీ నిజ స్వరూపము పరలోకంలో ఉంది అందుకే మనం ఎప్పుడు చెప్తా అంటాం ఎఫ్ రాష్ట్ర పత్రిక రెండో దేవు ఆరో వచనంలో నువ్వు ప్రభుతో పాటు సింహాసనం మీద అక్కడ కూర్చొని ఉన్నావు ఎందుకంటే నిజ స్వరూపం అక్కడుంది నీది నీ ఆత్ నీ నీడ ఇక్కడుంది కానీ నువ్వు నీడకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నీ నిజ స్వరూపాన్ని అభివృద్ధి పరుచుకోలేకపోయినాన్ని సంవత్సరాలు ఈ లోకంలో ఆశీర్వాదాలు నీడ వంటివి కానీ పరలోకంలో ఉంది నీ ఆశీర్వాదం అక్కడుంది నేను అందుకే చెప్తా అక్కడ పోయి తెచ్చుకోండి ఆశీర్వాదాలు అనేసి అందరు ఉంటారు నేను చెప్తుంటే నీకేం కావాలనో అక్కడ పోయి తెచ్చుకో బ్రదర్ అని చెప్తుంటారు అక్కడ పోయి తెచ్చుకోండి సిస్టర్ అని చెప్తా ఉంటారు వాళ్ళు ఎవరు నేను పిచ్చంగా పిచ్చోడు మాట్లాడుతున్నాను అనుకుంటారేమో కానీ నేను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే నిజ స్వరూపము పరలోకంలో ఉంది ఈ లోకంలో ఉన్నది కేవలం నీడలే కాబట్టి నీ ఆత్మ జీవి అంతరంగ పురుషుడు పరలోకంలో ఉన్నాడు నువ్వు ఇక్కడున్నావు కాబట్టి మళ్ళీ ఈ శరీరంలో అందుకే పౌలు అంటాడు నేను శరీరంలో ఆ వ్యక్తి శరీరంలో పోయిందా లేక ఆత్మలో పోయినా నాకు తెలియదు కానీ అనేకమైన ఆశ్చర్యమైన విషయాలు ఎప్పుడు కనిమిని ఎరగని విషయాలు అక్కడ విన్నా అంటాడు చూసినా అంటాడు ఎట్లా చూడగలిగిండు వినడం మీద ఆ భాష వేరే కదమ్మల్ పౌలకి ఆ వరం ఉంది కాబట్టి వినగలిగిండు అర్థం చేసుకోగలిగిండు దాని తర్వాత కొరెద్దు రాష్ట్ర పత్రిక రాసిండు ఆయన లేకపోతే అవన్నీ ఎప్పుడు అర్థం కావాలా పౌలుకి ఎందుకు అర్థమైనాయంటే ఆయన ఒక స్టెప్ ముందుకెళ్ళిండు ప్రార్థనలో పోయి ఆ లోకాలన్నీ వెతుక్కున్నాడు అక్కడ సంభాషించిన రకరకాల మనుషులతో కిమ్మల భూమి మీదకి వచ్చినాక ఈ పుస్తకాలలో రాసిపెట్టిండు పత్రికల రూపకంగా కాబట్టి పెద్దగా మనం చూస్తా ఉన్నాము మూడు గంటలకి ప్రార్థన అది అదే రీతిగా ఉదయం తొమ్మిది గంటలకి ఇంకొక ప్రార్థన ఉందని కూడా నేను చూపించిన గతంలో మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తేనో చూపాను ఇక్కడ మటుకు మనం చూస్తున్నాం రెండు విధానాలు ఒకటి పెద్ద కేక వేసి ప్రార్థించడము నీకు కష్టాలు ఉన్నప్పుడు బహు బాధ దుఃఖం ఉన్నప్పుడు ఏడ్చుకుంటా ప్రార్థిస్తూ కదా అట్లాంటి ప్రార్థనకి ఖచ్చితంగా జవాబిస్తాడు ప్రతి ఒక్కరి జీవితం అట్లనే ఉండాలని ఈ వాక్యం హెచ్చరిస్తుంది ఇంకొక ఐదు నిమిషాలు నేను ఇది క్లోజ్ చేస్తాను భవిష్యత్తులో వాళ్ళు ఎవరన్నా చూస్తావా పౌలు ఆ ప్రార్థన జీవితాన్ని నేర్చుకున్నాడు అట్లా ఉండాలన్న విషయం ప్రార్థన అందుకు ఆయన ప్రార్థనలో విశేషమైన అద్భుతాలు జరినట్లు మనం చూస్తూ ఉంటాం రోణి కూడా ఇది ఒక జ్ఞాపకం చేయబడుతుంది మన బలహీనతలను చూసి మనకి ప్రార్థన చేయడానికి రాదు కాబట్టి ఎట్లా చేయాలా అనేది రోమిన్ రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చంలో పౌలు ఈ విషయాన్ని జ్ఞాపనిస్తాడు రోమిన్ రాష్ట్ర పత్రిక అధ్యాయం చూడండి ఇరవై ఆరు రోమిన్ రాష్ట్ర అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఆత్మ మన బలహీనతలను చూసి చూచి సహాయం చేచున్నాడు ఎలానగా మనము యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు ఎవరికి కూడా ఈ లోకంలో ఎంత గొప్ప దెవజనికైనా తెలియదనుంది వాక్యం ఎవరికి తెలియదు యుక్తంగా ప్రార్థన చేయడం నువ్వు ఏదో చేస్తా ఉన్నావు అంతే యుక్తంగా ప్రార్థన చేయడం తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగలతో మరియు హృదయంలో పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఆత్మ మనసు ఏదో ఎరుగును ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించున్నాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఎట్లా ప్రార్థన చేస్తాడో అది మనకి నేర్పుతాడని చెప్పింది అక్కడ కాబట్టి నువ్వు నీ ప్రార్థన జీవితం ఎట్లా మారాలా అని చెప్తుంది ఇక్కడ మూలుగులతో ఇంతకుముందు వేదనతో అంతకుముందు బహుగా ఏడుపుతో గొప్ప శబ్దంతో ఈ ప్రార్థనలు నువ్వు గొప్ప శబ్దంతో నువ్వు ప్రార్థన చేయగలవా నా జీవితంలో ఎందుకు ఆగిపోయినాయి నాకు తెలియపరచు ప్రవ్వ నేనెందుకు వీటిని సంపూర్ణంగా మీ అందు నేను ఎదగలేకపోతున్నాను నేను ఎందుకు విశేషంగా నా జీవితంలో ఈ అద్భుతాలు నేను నాలో ఏం లోపం చూపి ప్రవ్వ అని ఏ రోజున అడిగినామమ్మను అడుతూ చూపించేవాడేమో నీ ప్రార్థనలో ఎందుకు నువ్వు విఫలమైపోతున్నా లేక యుక్తంగా ప్రార్థన చేయడానికి నీకు వాక్యం చెప్తుంది నేను కాదు కదా యుక్తంగా ప్రార్థన చేయకపోతే ఎట్లా నీకు విజయం వస్తుంది దేవుడు సరిధిగా ఆ ప్రార్థనలు పోవు కదా మరి కొన్నిసార్లు ఎట్లా ఉంటాయంటే మన పరిస్థితి ప్రార్థన చేస్తుంటాం కానీ ముందుకు పోం నిర్గమ్మ మనము ఒక వాక్యం చూపించి క్లోజ్ చేస్తా మోషే ప్రార్థన జీవితంలో ఎట్లా ఉండే అనేది అక్కడ మనం నేర్చుకుంటూ ఉంటాం నిర్గమ్మ కాండము అధ్యాయం నిర్గమ్మకాండము పదిహేడవ అధ్యాయం ఎనిమిది కాదు పదిహేడవ అధ్యాయం నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం చూస్తాం పదిహేడవ అధ్యాయము నాలుగవ వచ్చనంలో అప్పుడు మోషే యహోవాకు మొర ఈ ప్రజలు నేను ఏమి చేద్దాను నన్ను రాళ్లతో కొట్టి చంపుదా నేను అందుకు యహోవ నీవు ఇస్రాయేల్ పెద్దలు కొందరి తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకున్నది ఏంటంటే ఎటువంటి ప్రార్థనకి ఆయన జవాబిస్తాడు త్వరగా మోషే యహోవకు మొర మొర అనేది నేను ఒక ప్రార్థన విధానం చెప్తున్నా మొర పెట్టడం అంటే ఇంగ్లీష్లు ఏముంది తెలుసా క్రై అవుట్ అనుంది ఏడవడం పెద్దగా అరవడం మొర అంటే అది కాబట్టి మొరపెడితే జవాబిచ్చే గొప్ప దేవుడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ అదే ఆ పుస్తకాలు మనం చూస్తాము పద్నాలుగవ అధ్యాయం చూడండి సారి పద్నాలుగో అధ్యాయం పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం అనుకుంటావు చివరిగా ప్రార్థన చేసినాక నువ్వు పని అయింది మోసే ఎందుకు చేస్తున్నాడు చూడండి పదిహేనవ వచన అంతలో యహోవ మోషతో నువ్వు నాకు మొరపెడుచున్నావు ఇంకెంతసేపు ప్రార్థన చేస్తావు సాగిపోవుడి అని ఇస్రాయల్తో చెప్పుము అనేను చెప్పు అంటున్నాడు చూడండి ఒక దశలో ఈ సత్యను గ్రహించాలా నీకు సంపూర్ణగా నువ్వు ప్రార్థన చేసినాక నా ప్రార్థన ప్రభు సన్నిధికి చేరింది అన్న కనివిప్పు నీకు కలిగినప్పుడు నువ్వు లేచి వెళ్ళిపోవాలా కానీ క్రైస్తవ జీవితంలో ఏం తెలుసా ఇంకట్లనే కూర్చున్నట్టున్నట్టు ఆయన లేచి వమ్మంటున్నాడు ఏదో సూచన ఇస్తున్నాడు ఆయన మనిషి కాదు మనలాగా మాట్లాడడానికి ఆయన సూచనలు వేరేగా ఉంటాయి అది నువ్వు గ్రహించలే ఇంకా ఎంతసేపు ప్రార్థన చేస్తావు ఇంత ఎంతసేపు మొదలు పెడతా ఉంటావు లేసిపో ముందుకు వెళ్ళిపో అని చెప్తున్నాడు కాబట్టి దేవుడు నీకు ఎన్నెన్నో అవకాశాలు ఇస్తా ఉన్నాడు నీ సమస్య మీద నీకు విజయం ఇవ్వడానికి కానీ నువ్వే ఇంకా ప్రార్థన చేస్తున్నా ముందుకు వెళ్తలేవు నువ్వు ముందుకు వెళ్ళిపోకపోవడం వల్ల నీ జీవితంలో ఎన్నో అనార్థాలు జరిగిపోతున్నాయి కాబట్టి ఈ సత్యని నువ్వు నీవు నీ ప్రార్థన జీవితాన్ని ఏ రీతిగా మార్చుకోవాలి ఈ రోజు నుంచి అన్న విషయం నేను జ్ఞాపకం చేస్తున్నా మీకు మొర పెట్టడం నేర్చుకోవాలా ఫస్ట్ పాయింట్ దాని వేదనతో ప్రార్థించడం నేర్చుకోవాల మూలుగులతో అంటే నీ హృదయంలో ఎంత బాధ ఉంటే నీ ప్రార్థనట్లు తయారీ పరిశుద్ధాత్మ సహాయం నీకు వస్తుంది కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం నీకు అవసరం ప్రార్థన రాదు యుక్తంగా ప్రార్థన చేయడానికి రాదు కాబట్టి పరశురాత్మసాయం మనకు అవసరము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చివరిగా ప్రార్థన నీ ప్రార్థన చేసినాక నీకు తెలవాల ప్రార్థన ప్రభు సని ఇప్పుడు నేను ముందుకు బయలుదేరుతున్నా అని నువ్వు విశ్వాసంలో ముందుకు అడుగేసిపోతే కానీ నీ జీవితాల కార్యలు నువ్వు చూడలేవు వయసు దాటిపోయినాక ఏం చేయలేవు కాబట్టి ఇదన్నా తీర్మానించుకుందాం ప్రార్థనలు మనం జీవితాల మనం సరి చేసుకుందాం వగు దేవ వదనాలనైనా ప్రభు ఏ రీతిగా ప్రార్థించాలనేది అనేకం విషయాలు పౌల ద్వారా మా జ్ఞాపకం చేశారు గతంలో కూడా ఎల్లప్పుడూ ప్రార్థించమన్నారు మెలకుండి ప్రార్థించమన్నారు ప్రతి ప్రార్థన చేయమన్నారు విజ్ఞాపన ప్రార్థన చేయమన్నారు ఆయన అనుదినం ప్రార్థించమన్నారు నైనా ఎన్నో విషయాలు నేర్పారు మరి కొన్ని విషయాలు ఈరోజు మాకు నేర్పుతున్నారు ప్రవ్వ మొర పెట్టమంటున్నారు విజ్ఞాపన చేయమంటున్నారు ప్రభ వేదనలో ప్రవ్వ మీరు ప్రార్థిస్తున్నారు ఆతురతతో మీరు ప్రార్థిస్తా ఉన్నారు అదే రీతిగా ప్రవ్వ శపక్యం కానీ మూలుగులతో ప్రార్థిస్తున్నారనైనా అది మీరు చూపించినారు గెచ్చిన తోటలో మీ ప్రార్థన రక్తమయం చేసింది మీ యొక్క శరీరంలోని చెమటను ప్రవ్వ ఆ చెమట గ్రంథులు ప్రవ్వా రక్తాన్ని కక్కినాయి ప్రవ్వా అంతగా వేదన అనుభవించినారనైనా ఆ ప్రార్థనకి ప్రభు స్పందించి మోసే అరణ్యంలో ఆ యొక్క మొర ఆ మొరకి మీరు జవాబిచ్చినారనైనా కాబట్టి మొరకి జవాబిచ్చే గొప్ప దేవుడు మేము ఏ రీతిగా ప్రార్థించాలనో మా సమస్యల నుంచి మేము ఎట్లా విజయం పొందాలనో ఇదైనా మీరు మాకు చూపించినారు ఇక మీదట మేము అమలు పరచుకోవాలా ప్రభు వారన్నిటినీ మా జీవితాలు అమలు పరుచుకొని మీ యొక్క పరిశురాత్మ నడిపింపు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు యొక్క కృపా సమతలు నడిపింపు మనందరికీ సదాకాలంతో ఎండును గాక ఆమెన్ అందరికీ ప్రైజ్ లాంటి